ఏమండి ఇప్పుడు ఇంకొక ఇందాక గాలి ప్రాణాయామం చేయటం ఇంకొకటి ప్రాణవీక్షణమునొకటి ఉంది విపశన అంటారు దాన్నే ఇంకో సిచ్యువేషన్లో ఆ ప్రాణవీక్షణలో వీడు ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకుంటాడు గాలి పేల్చడాన్ని విడిచిపెట్టడాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు చూస్తూ అలాగా అభ్యాసం బాగా అభ్యాసం చేయాలి కనీసం ఇరవై రోజులు అభ్యాసం చేయాలి మినిమం నలభై రోజులు చేస్తే మరీ మంచిది అన్ని రోజులు చేయాలని గాలి పేల్చమన్నాం కానీ మిమ్మల్ని ఏమన్నా రోజు సందాయం లేకపోతే భోజనాలు పెట్టమన్నావా గాలి పేల్చమన్నారు కదా ఎలాగో చేస్తున్నారో పడే కదా అది లౌకిక వ్యవహారాలు కొద్దిసేపు పక్కన రోజు అరగంట సేపు పొద్దున్న ఒక అవగంట సాయంకాలం ఒక అవగంట గాలిని పేల్చడము విడిచిపెట్టడము సాక్షిగా అనిన్వాల్వ్డ్గా ఆధార్థ్యం లేకుండా దర్శిస్తూ మీరు ఆ పని చేశారనుకోండి మీకు అనుభవం కలుగుతుంది ఏదో తెలుసిన అనుభవము ఇక్కడ గాలి పేల్చడము ఉంది విడిచిపెట్టడము ఉంది క్రియ ఉంది కర్మ ఉంది కానీ కర్మ ఉంది కానీ ఆ కర్మకి కర్తను నేను కాను తెలుస్తుంది దాన్నే కర్మ ఎటువంటి కర్మ గాలి పేల్చడం మానేశాడు విడిచిపెట్టడం మానేశాడు అలాంటి కర్మ కాదు ఒకప్పుడు ముక్కు గట్టిగా దిగబెట్టి కూర్చున్నాను అనుకోండి కర్మ సన్యాసం చేశాను కదా అలాంటిది కాదు అదే ఇది ఎలాంటి కర్మ సన్యాసం అంటే నేను కర్తను భోక్తను కాదు అని తెలుసుకోవడం కర్మ సన్యాసం ఇప్పుడు ఇక్కడికి రెండు కర్మ సన్యాసాలు వచ్చాయి మీరు గమనించారా లేదు ఒకటేమిటి నేను కర్తను భోక్తనవి ఉండి అజ్ఞానంలో ఉండి కర్మ సన్యాసం చేయటం రెండవది నేను జ్ఞా ఆత్మస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని సన్యాసం చేయటం దీంట్లో పరమార్థ సన్యాసం ఏమిటి జ్ఞాన రెండోది జ్ఞానం ద్వారా వచ్చిన సన్యాసం అంటే నేను కర్తను హోప్తను కాదని తెలుసుకోవడం జ్ఞానరూపమైన సన్యాసానికి పరమార్థ సన్యాసము అని పేరు అది పరమార్థ సన్యాసం అయితే రెండో సన్యాసం ఏమిటవుతుంది అపరమార్థ సన్యాసం అవుతుంది కదా దానికే గౌణ సన్యాసము అని పేరు ఏమండి కాబట్టి నేను ఇలా ముక్కు కొద్ది గాలి పేల్చడం క్రియను విడిచిపెట్టేసే కదా ఎంతసేపు ఉంటుంది ఓ ఐదు నిమిషాలు కూడా ఐదు నిమిషాలు ఎక్కడే ముప్పై సెకండ్లో ఓ నిమిషమో దాన్ని కర్మ సన్యాసం అంటారు కాదా చిత్త సన్యాసం ఏమండి నిత్య సన్యాసం ఏమిటి గాలిని నేను పీల్చేవాడిని కాదు విడిచిపెట్టేవాడిని కాదు అని తెలుసుకుని అలా ఉండిపోవడం అది నిత్య సన్యాసం ఆ నిత్య సన్యాసాన్ని పొందేస్తారు వీళ్ళు అదేమిటి పరమార్థ జ్ఞాన సన్యాసం అది జ్ఞాన సన్యాసం పరమార్థ సన్యాసం రెండు విశేషణాలు అది కర్మని పని సన్యాసం చేసిన సన్యాసం కాదు జ్ఞాన సన్యాసం జ్ఞానరూపమైన సన్యాసం అంటే నేను కర్తను కాను ఆత్మ చైతన్యానికి క్రియా సంబంధము ఉండదు అని తెలుసుకోవటం ఏమండి నేను ఒకటి చెప్తున్నా ఉండడము తెలియడము చేయడము అని మూడు ఉన్నాయి బియింగ్ నోయింగ్ అండ్ డూయింగ్ ఓకే బియింగ్కి సత్ అని పేరు నోయింగ్కి చిత్ అని పేరు డూయింగ్కి కృత్ కృత్ అని పేరు కృ కృత్ అండి కృకరణే డిక్రీకరణే దాని పక్కన తా చేర్చండి కృత్ కృతీకరణ అయిన ఒకటి కూడా ఉంది ప్రకృతి అనే ఎక్కడి నుంచే కృత్ కావండి ఇప్పుడు చూడండి మీరు నేను ఒక ప్రశ్న అడిగితే చెప్పండి పురుష ప్రకృతి అని రెండు ఉన్నాయి దీంట్లో సత్ పురుషలో ఉంటుందా ప్రకృతిలో ఉంటుందా పురుషలో ఉంటుంది చితు పురుషలో ఉంటుందా ప్రకృతిలో ఉంటుందా పురుషలో ఉంటుంది కృత్ పురుషలో ఉంటుందా ప్రకృతిలో ఉంటుందా ప్రకృతిలో ఉంటుంది సో ఆత్మ అంటే బీయింగ్ షైనింగ్ యాజ్ నోయింగ్ ఇన్ అది ఆత్మ ప్రకృతి అంటే డూయింగ్ అజ్ఞానం అంటే ఏమిటి ద బియింగ్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ విత్ డూయింగ్ అది అజ్ఞానం జ్ఞానం అంటే ఏమిటి డూయింగ్ అనేది ప్రకృతిలో ఉంటుంది తప్పిస్తే నాలో ఉండదు నేను బీయింగ్ అని తెలుసుకుని ఆ బియింగ్గా ఉండిపోవడం జ్ఞానం కాదండి ఇప్పుడు ఈ బీయింగ్ లో ఉన్నప్పుడు డూయింగ్ నాలో లేదు కదా నేను డూయింగ్ ఆ కన్ఫ్యూషన్ పోయింది therefore there is no doing in me doing is all in prakriti only aa satyanni telusukunte vidiki doing tho sanyasam chesindha ledha chesindi kaani ettondi sanyasam idi vinu doing ni parigattuna tho sesindi gaadu idi gnana roopamaina sanyasam andadanna this is the real sanyasa paramartha sanyasa paramartha sanyasame gnana sanyasa ఇప్పుడు ఆ రెండు కలిపేసి మీరు ఫ్యూజ్ చేసే ఒక చేయండి పరమార్థ జ్ఞాన సన్యాసం అదే మోక్షం ఉంటాయి అదే పరమాత్మ భావం ఉంటాయి ద కన్ఫ్యూషన్ బిట్వీన్ బీయింగ్ అండ్ డూయింగ్ ఈజ్ డన్ విత్ ఇస్ గాన్ ఐ ఆమ్ ద బీయింగ్ షైనింగ్ యాజ్ ద నోయింగ్ ఇన్ విచ్ దేర్ ఇస్ నో డూయింగ్ మరి వేర్ ఈస్ ది all doing is in prakruti what is prakruti mind and body ante artham idu telusna you are not your mind you are not your body very big thing it is ante ipudu suppose i am not my mind my name of name is how it will be there i am not the body body out name is how chilakala untundi aarogyanga untundi deham tho paratnyo avadam vatte deha rogyam jedipothundi కాబట్టిలకలా ఉందంటారు ఆరోగ్యంగా ఉందన్నదానికి చిలకళ ఉంది అని అది ఒక తెలుగు నానుడి అందుకోసం అన్నాడు ఇదిగే అది పరమార్థ జ్ఞాన సన్యాసం అది పొందడంతో వాడు మోక్షాన్ని పొందేస్తాడు కాబట్టి ఇంట్లో కూర్చొని కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ వానప్రస్థ జీవితాన్ని గడుపుతో శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మననాన్ని నిధిధ్యాసనాన్ని చేసుకుంటే వాడికి పరమార్థ జ్ఞాన సన్యాసం వచ్చి మోక్షం వచ్చేస్తుంది దీనికోసం కర్మ సన్యాసం చేసి యమనియమాలు శమధమాలు ఆ కష్టాలన్నీ ఎందుకు పడాలి పడక్కర్లేదు మరి అయితే అది ఉందా లేదా అది ఉందా లేదా అంటే అది ఉంది ఉంది కాబట్టి ఇప్పుడు మామిడి పండు తినాలనిపించింది అనుకోండి మీకు మామిడి పండు తినాలి బంగిని పిల్లి మామిడి పండు తినాలనిపించింది తినాలనిపిస్తే హైదరాబాద్ సిటీకి అవతల ఒక ఐదు ఎకరాల ల్యాండ్ కొని దాన్ని దున్ని దాన్ని పదును పెట్టి దానికి పదును అంటే దున్ని దాన్ని తయారు చేసి ఎరువులు వేసి సంగారెడ్డి ఫ్రూట్ స్టేషన్కి వెళ్ళి నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి పాతి వాటికేమో బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టి ఏమంటే అవి పదేళ్లలో కాపుకి వస్తాయి కాపుకొచ్చిన తర్వాత అవి వాటిని పెస్టిసైడ్స్ అవి కొచ్చి బాగా కాసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి వాటి ఏమో మొగ్గ పెట్టి అప్పుడు తిన్నాం అది కర్మ సన్యాసం అది అదో మార్గం ఇంకో మార్గం ఏంటంటే వీధులకు అమ్మకారికి వస్తుంది వాడికి ఒక పది రూపాయలు ఇస్తే పండిస్తారు ఇంటికి తీసుకొచ్చి కడిగేసి శుభ్రంగా తినేసి ద్రేవేం చేయడం ఇది ఇంకో మార్గం దీంట్లో ఏది కావాలి రెండోది మరి మొదటిది చేసి వాళ్ళు కొంతమంది ఉండాలి లేకపోతే రెండోది ఎక్కడ నుంచి కాబట్టి రాళ్ళు ఉంటారు అసలే అసలు అందరూ రెండోదానికే పట్టారండి ఇక్కడ మొదటిది రెండవదే ఉండదు రెండవదే లేకుండా పోతుంది కాబట్టి కొంతమంది వాళ్ళ ప్రారంభాధీనంగా వాళ్ళు ఆ కర్మ మార్గంలో పోతారు ఇల్లు వాకిలు ఇల్లు పెట్టి రోడ్డు మీద పడి భిక్షాటి వాళ్ళ దాంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ ప్రారంభం ఉంటుంది అలాగా వాళ్ళు ఉంటారు ఇది కర్మయోగము తేలిక ఇప్పుడు మీరు చెప్పండి అర్జునుడికి ఏది సుఖం అర్జునుడికి వారికి ఉన్న పరిస్థితిలో వారికి కర్మయోగమే సుఖము అదే చెప్తున్నాడు శ్రీకృష్ణ దాని అర్థం ఏంటంటే మామిడి చోట పెంచడం అనవసరం అని దానికి మొక్కలు నీళ్ళు పోయడం అనవసరం అని అది అలాగ తప్పు కదా అలా ఎందుకు అవసరం ఉంటారు అది లేకపోతే ఇది లేదు కదండి అవి చేసి వాళ్ళు వేరే ఉంటారు అది నీకు షోటబుల్ అవునా కాదా నువ్వు చూసుకో నీకు సోటబుల్ అయితే గోయిన్ టూ దాట్ ఇదో దానికి సూటబుల్ అయిన వాడు దానికే పోతాడు దానికి సూటబుల్ అయిన వాడు దీనికి రాడు క్రికెట్ ఆగటంలో మంచి నిష్ణాతుడు ఉందనుకోండి వాళ్ళు టీవీ పెట్టుకుని చూసుకుంటూ కూర్చుంటాడా లేకపోతే పోయి ఫీల్డ్లోకి పోయి ఆడుకుంటాడా ఫీల్డ్లోకి పోయి ఆడుకుంటాడు మనం క్రికెట్ ఇంకే టీవీ ఉంది చూసి వాడు వేసేడు వీడు చూసి సంతోషించాడు అంకెలు ఇంకే స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్ నాన్ పార్టిసిపేషన్ ఆ రకమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాం ultimately it amounts to to say kavat ay grahasthulaki idu pedda aashwasanam aashwasanam unte uradimp pedda bharosa idemi chinta theeyakandi sanyasam adhi meer petukokkaraledu meer unna chota meer undandi etocchi karma yoga anushthanam chaala mukhyam undi karma yoga anushthinchhi paddhate ivatame nenu cheptanu idhe cheptanu action అలాగే కర్మయోగా నిష్కామ కర్మయోగా అనుష్ఠానం కామన అనేది దరిదాపునికి రానివ్వద్దు మీ కర్మను మీరు చేసుకుంటుకోండి కామన లేకుండా కర్మ ఉంటుందా అని అలాగే సెల్ఫ్ డిఫీటింగ్ క్వశ్చన్స్ని మేము లేవనెత్తాం ఇప్పుడు దాన్ని డిఫీట్ చేసేస్తే మీరు ఆరంభంలోనే డిఫీట్ చేశారనుకోండి డిఫీట్ అయిపోతుంది మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఉండిపోతాం కాబట్టి దాన్ని డిఫీట్ చేయకూడదు దాన్ని సక్సెస్ చేయాలి దాన్ని సక్సెస్ చేయాలంటే ఎలా చేయాలి ట్రై చేయాలి నిష్కామంగా జీవించడానికి అభ్యాసం చేయాలి ట్రై చేయాలి మన మనస్సును మనం తరచి చూసుకుంటూ ఉండాలి ఎదిగి చూడాలి ఈ మనస్సులో ఈగో యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఆ రకంగా నిష్కామ కర్మయోగానుష్ఠానాన్ని ప్రేమగా అనుష్ఠించటం అలవాటైపోతే వాడు గృహస్థగా ఉంటూనే ఇంట్లో ఉండగానే వాడు మోక్షాన్ని పొందేస్తాడు అత ఏకం సాంఖ్యం చోగంచలైకత్వాత్ సశ్య సమ్య పశ్య అంటే కాబట్టి ఇప్పుడు చూడండి కర్మసన్యాసం అంటే సాంఖ్యం అంటే సన్యాసం తీసుకుని నేను ఇలా చాలష్టంగా చెప్తూ ఉంటా సన్యాసం తీసుకుని శమదమాదులు పాటిస్తూ కఠినమైన జీవి కఠినంగా ఉంటుంది జీవితం కఠినమని అదుక్కుంటే పదిసార్లు అది కఠిన ఇంకా మరీ కఠిన అవుతుంది కఠినం అని ఉంటే ఒక దృష్టికోణంలో చెప్పారు ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు ఇంట్లో భార్య పిల్లలతోటి ఇల్లు వాకిళ్ళు బిల్లులు అవి కట్టుకుంటూ ప్రతిదానికి అది కఠినమా లేకపోతే పైలా సేవలో భోజనం పెడతారు తినేసి రామాకృష్ణ అనుకుంటూ ఏది కఠినం కాబట్టి అదే కఠినమంటే గొప్పదే ఉంది కానీ ఇప్పుడు చలియా దొరకాలనుకోండి వాడు ఒకప్ప కాఫీ తాగాలనుకున్నాడు అనుకోండి వాడికి కాఫీ దొరకదు నెంబర్ వన్ ఒకవేళ దొరికితే వాడి టేస్ట్ది ఎన్నడూ దొరకదు ఏదో కాఫీ దొరుకుతుంది అనిపిస్తే వాడి టేస్ట్ కాఫీ దొరకాలంటే మళ్ళీ అమెరికా పోతే కదా ఒక ఇంక ఈ లేకపోతే ఏదో ఎవరో పుణ్యాత్ములు వాటి టేస్ట్ తెలుసుకుని తీసుకొచ్చి ఇవ్వాలి అది చాలా అది ఎలాగంటే ఎప్పుడో కాకతాళీగా ఎప్పుడైనా అవ్వాలి ఈ ఫ్లాస్క్లో కాఫీ ఏమిటి ఎవరైనా అసలు కాఫీ అంటే మీరు కాచి దాన్ని గ్లాస్లో పోసి ఫ్లాస్క్ లో పోస్తే అది ఇంకా తాగడానికి మనకి రాదని అర్థం ఫ్లాస్క్ లో కాఫీ కాఫీ అది ఫ్లాస్క్ లో కాఫీ కాఫీ ఏది అయితే ఇన్ని వేషాలు వేస్తే ఇంకా సన్యాసం ఏంటి అంతే ఏ కాఫీ కాఫీ తాగేయడం కాఫీ దాంట్లో కాఫీ పౌడర్ ఉందో ఏదో చూసుకోవడం తాగేయడం అడుగుతారు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉందని ఓ చిరునో చెప్పేయడం తాగేయడం అంటే వీడికి ఎప్పుడో వారానికో రెండు వారాలకో ఒకసారి మంచి కాఫీ దొరుకుతుంది మిగతాప్పుడు కాఫీయే దొరుకుతుంది కాబట్టి ఏది కఠినము ఏది చెప్పలేమండి చెప్పలేము మీరు చెప్పలేరు ఇదే సంసారంలో ఉన్నారనుకోండి ఆ సంసారం ఎలా ఉంటుందో తెలుసు అది దాంట్లో ఇష్యూస్ ఎండ్ అవడం అన్నది ఉండదు వన్ ఇష్యూ సాల్వ్డ్ టూ మోర్ ఇష్యూస్ విల్కమ్ ఇష్యూస్ సముద్రంలో అలలు తగ్గినప్పుడు సంసారంలో శాంతి లభిస్తుంది అంతవరకు శాంతి లభించే పనే లేదు మీకు శాంతి లభించాలంటే ఋషికేసిపోయి ముండనం చేయించుకుని కాషాయం తప్పుకుంటేనే లభిస్తుంది లేకపోతే అహో గొరకమే శాంతి అలా కూడా వర్ణించవచ్చు ఇట్ ఆల్ రియలేటివ్ అది ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది బట్ జనరల్లీ స్పీకింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సన్యాసం కఠినం ఫలం ఒక్కటే గృహస్థాశ్రమంలో ఉండే కర్మయోగానుష్ఠానం చేయటం రిలేటివ్లీ ఈజీ ఫలం అదే కాబట్టి అద్యునుని వంటి గృహస్థు మనం అద్భును లాంటి వాళ్ళం కాబట్టి మనం కర్మయోగానుష్ఠానాన్ని మనం సృష్టి చేసుకుంటే చాలా బాగుంటుంది అది శ్రీకృష్ణుని యొక్క సలహా కూడా అదే కాబట్టి ఎవడైతే సాంఖ్యాన్ని యోగాన్ని సమంగా చూస్తాడు సమంగా చూడడం అంటే మార్గం ఐడెంటికల్ అని కాదు ఫలైకత్వా ఫలం ఒక్కటే కాబట్టి మీకు నేను ఒకటి చెప్తా ఇక్కడ రాత్రి గోధ ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లారేపటికి రాత్రి తెల్లవారులో హాయిగా దాంట్లో నిద్రపోయి దర్త్ మీద తెల్లారేపటికి రాజమండ్రి స్టేషన్లో దిగడం అది శ్రేష్టమా లేకపోతే పొద్దున్నే విమానం రాజమండ్రిలో దిగడం శ్రేష్టమా ఏది శ్రేష్టం మామూలుగా సంసారపక్షంగా చెప్పాలంటే ఈ విమానం ఎక్కడ మన వాటి నాన్ సెన్సిటీస్ వాళ్ళు వాళ్ళు వేసి ప్రశ్నలు అక్కడ సెక్యూరిటీ అని ఇదని వాళ్ళు పెట్టి క్షోభ ఎంత ఉంటారు కాదు అదంతా ఎవరబడతాడు రైలు ఎక్కేప్పుడు హాయిగా వెళ్ళి మన రిజర్వేషన్ మనం చేయి రైలు భోజనం చేసేసి వెళ్ళి రైల్లో కొడుకున్న తర్వాతే పొద్దున్నే పళ్ళు తోముకుని కాఫీ మీద ఆగి వేళకి మీరేమో రాజమండ్రిలో దిగేస్తారు ఈ విమానం ఎవరు పడతాడు కాబట్టి అది సంసార బెస్ట్ మెథడ్ కానీ ఒకడికి తప్పనిసరి అవుతుంది వాడు పొద్దున్నే ఎనిమిదింటికి ఇక్కడ పని పూర్తి చేసుకుని రాజమండ్రి వెళ్ళాలి అప్పుడు వెళ్ళి విమానంలోకి వచ్చింది రాజమండ్రి వెళ్తుంటారు అది ఇది రెండూ ఉంటాయి కాబట్టి కర్మయోగము సంసారపక్షంగా బెస్ట్ ఫలం ఒక్కటే అది ఇంటికి చెప్పొచ్చేది ఫలం ఒక్కటే ఆ సెన్స్లో ఏకం సాంఖ్యంచ యోగించ రెండు ఒక్కటే ఫలైకత్వా చేసి మార్గం ఒక్కటని కాదు మార్గం వేరు వేరు ఫలం ఒక్కటి ఫలం ఒక్కటి కనుక ఆ ఫలైకత్వాన్ని ఎవడు దర్శిస్తాడో వాడే దర్శిస్తున్నాడు అంటే సమ్యక్ వాడికే సరైనటువంటి అండర్స్టాండింగ్ ఉన్నది అని అర్థము ఇక్కడ కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్న టాపిక్ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా నేను కాన్షస్గా దాని ఇంతవరకు ఇచ్చికి వచ్చాను ఇప్పుడు ఇక్కడ భాష్యకారులు పూర్వపక్షం హోటెక్కుంటున్నారు చిన్న పారాగ్రాఫే దీంట్లో కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది చూద్దాం కొంచెం మీరు ఓపిక పట్టండి అండ్ బి అలర్ట్ లెట్ సిట్ సన్యాస ఏవ విశిష్యతే కథంతరిహేదముక్తం కర్మ సన్యాసాగో విశిష్యత ఇది శృణుతత్ర కారణం ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే ఏమంటే కర్మయోగానుష్ఠానం చేస్తున్నాడండి కర్మయోగానుష్ఠానం చేస్తే ఏమిటవుతుంది వీడికి అంతఃకరణము శుద్ధమయ్యి ఆత్మ యొక్క యథార్థ స్వరూపము తెలుస్తుంది ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలియడం అంటే ఏమిటి ఆత్మ యొక్క స్వరూపంలో కర్మ లేదు ఆత్మ అంటే బీయింగ్ విత్ నోయింగ్ ఓన్లీ నో డూయింగ్ అని తెలుస్తుంది ఆ విధంగా కర్మయోగానుష్ఠానం చేయటం వల్ల లభించే ఫలం ఏమిటో తెలుసిన పరమార్థ జ్ఞాన సన్యాసం లభిస్తుంది అదే కదా మీరంట అదే మోక్షం అవునా మరి కర్మయోగం కంటే కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పదని ఎలా అంట కర్మయోగాల్ని చేపట్టింది దీనికి కర్మల ఆత్మస్వరూపంలో కర్మలు లేవు అనే జ్ఞానం ద్వారా కర్మ సన్యాసాన్ని పొందడానికి కదా చేపట్టింది అవునా మరి కర్మయోగాన్ని చేపట్టింది కర్మ సన్యాసం కోసమే అవుతోంది కదా జ్ఞానరూప కర్మ సన్యాసం కోసం ఓకే జ్ఞానేన కర్మ సన్యాస అనండి దాన్ని దాన్ని జ్ఞానేన కర్మ సన్యాస జ్ఞానేన కర్మ సన్యాసం కోసం జ్ఞానేనంటే తృతీయ కోవచనం జ్ఞానైన కర్మసన్యాసం కోసం కర్మయోగం చేపట్టి కర్మయోగ కర్మసన్యాసం కంటే కర్మయోగం గొప్పదని ఎలా చెప్తారు మీరు కర్మయోగం కంటే కర్మసన్యాసమే గొప్పది ఎందుకంటే కర్మసన్యాసం కోసమే కదా మీరు కర్మయోగం పట్టుకున్నది అవునా అది పూర్వపక్షం ఏమంటీ మీరు చెప్పిన దాన్ని పట్టి పట్టి చూసినట్లయితే ఆయన చెప్పిన మళ్ళీ చూడండి మీరు జ్ఞాన యోగిన తైరపి పరమార్థ జ్ఞాన సన్యాస ప్రాప్తి అని చెప్పారు ఈ కర్మయోగాన్ని అనుష్ఠించే వాళ్ళు కూడా అల్టిమేట్గా పొందేదేవిటి పరమార్థ జ్ఞాన సన్యాసం అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది కర్మయోగం పట్టుకునేదే పరమార్థ జ్ఞాన సన్యాసం కోసం కాబట్టి పరమార్థ జ్ఞాన సన్యాసము కర్మయోగం కంటే గొప్పదని తెలిసింది మాకు మాకు అలా అర్థమైంది ఏమన్నా అలాగే ఉంది కదా మరి అటువంటిప్పుడు కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పదని ఎందుకు చెప్పారు మీరు అలా ఎలా చెప్తారు అంటే శృణు త్ర కారణం కారణం వినమంటున్నా పృష్టం కేవలం కర్మసన్యాసం కర్మయోగం చాభిప్రేత్యా తయో్రేయే బ్రూహీతి చూడు నువ్వు అడిగిన ప్రశ్నేమిటి కర్మయోగము జ్ఞానేన కర్మ సన్యాసము ఆ రెండింటిలో ఏది గొప్పని కాదు నువ్వు అడుగుతా అది కాదు నువ్వు అడిగింది నువ్వు అడిగింది ఏమిటి కర్మయోగం ఎవరికి ఆత్మజ్ఞానం లేనివాడికి ఆత్మజ్ఞానం లేనివాడు చేయదలిచిన కర్మయోగానికి ఆత్మజ్ఞానం లేనివాడే చేసే కర్మ సన్యాసానికి మధ్య నుండే తేడా కేవల కర్మ పేరు ఆ కేవల అనేది మోస్ట్ డేంజరస్ వర్డ్ ఆ ఉత్తు ఉత్తిప్తి కర్మ సర్జ కరెక్ట్ ఉత్తు కర్మ సన్యాసం ఉత్తు సర్జన్ అన్నారు ఉత్తు సర్జన్ అంటే అర్థం ఏంటంటే ఆయన సర్జరీ పుస్తకాలు చదివేశారు కానీ ఇంతవరకు కట్టి పట్టుకున్న సర్జరీ చేయలేదు అలాంటి అలాంటి సర్జరీ అనమాట సో ఉత్తు కర్మ సన్యాసం కాబట్టి కర్మయోగము గొప్పదా కేవల కర్మ సన్యాసం గొప్పదా అంటే మేమేం చెప్పాం కర్మయోగం గొప్పదని చెప్పాం అంతేగాని కర్మయోగము జ్ఞానేన కర్మ సన్యాసం ఏదైతే ఉందో దానికంటే గొప్పదండి చెప్పండి దానికంటే గొప్పది ఎందుకు అవుతుంది దానికి మార్గం ఇది దానికంటే గొప్పది కాదు నువ్వు అడిగిన ప్రశ్నకి తగిన సమాధానం చెప్పాను నేను అది చూసుకో అంటున్నారా కాబట్టి కన్ఫ్యూషన్ ఏం లేదు క్లియర్గానే ఉంది ఇప్పుడు చూసేయండి ఆ వాక్యం త్వయాకృష్టం నువ్వు అడిగింది కేవల కర్మ సన్యాసము అంటే వీడికి ఈ కర్మ సన్యాసం చేసి కూడా ఎలా ఉంటాడో తెలిసినా ఏమన్నా ఒక వచ్చాడు సన్యాసం తీసుకుని వచ్చాడు సన్యాసం తీసుకుని వచ్చి నేను సన్యాసం తీసుకున్నాను అని చెప్పాడు నేను ఏమండి ఇప్పుడు ఆయన ఏమిటి సన్యాసం చేసినట్టు కేవల గర్భ సన్యాసం అయింది కదా అది ఆయనేమో పెళ్ళల్ని బిడ్డల్ని ఏడిపించి వాళ్ళని వదిలిపెట్టి అవతలిపోయాడు ఇల్లు వదిలిపెట్టాడు ఖాయమే ఉద్యోగం కూడా వదిలిపెట్టాడు తెల్ల బట్టలు కట్టుకునేవాడు లేకపోతే ఫ్యాషన్ షర్ట్లు ఫ్యాక్టరీ తీసుకునేవాడు అవన్నీ వదిలిపెట్టాడు వదిలిపెట్టి కాషాయం కట్టుకుంటున్నాడు కానీ హృదయంలో ఉండే నేను కర్తను భోక్తను అనే ఆ దాన్ని మాత్రం విధిలిపెట్టలేదు కర్తృత్వ భోక్తృత్వాలని విదిలిపెట్టలేదు అని అర్థమైపోయింది కదా దీని మీద నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి ఆయన అసలు త్యాగం చేసినట్ట కాదా కాదు త్యాగం చేసినట్టే కాదు త్యాగం ఏం చేయలేదన్నారు త్యజ ధర్మం అధర్మంచ్యజధర్మ ఏమ త్యజసి త్యజ అని వస్తుంది వాక్యం ఇది ఉదాహరణలో ఉంది ఉదాహరణ మూడు బాల్యంలో వస్తుంది నువ్వు కర్మానుష్ఠాన కర్మలని విదిలిపెట్టావు దేనితో నిదిలిపెడతాడు కర్మలని ఈగోతో నిగులుపెడతాడు నేను అనే పరిచ్ఛిన్నమైన అహంకారంతో నిధులు పెడతాడు ఏమ త్యజసి ఏ అహంకారాన్ని ద్వారా నువ్వు కర్మలను విడిచిపెట్టావో త్యజ అహంకారాన్ని విడిచిపెట్టావు కాబట్టి త్యాగం అసలు నిజానికి సన్యాసం నేను తీసుకున్నాను అని మీకు చెప్పేటంటే వాడు సన్యాసం చెయ్యలేదని అర్థం హీ డి నాట్ రెనౌన్స్ ఎనీథింగ్ అది అని చెప్పమే మేము సన్యాసం తీసుకున్నాం మేము సన్యాసం తీసుకున్నాం అని అలాగా చెప్పనే రాదు అసలు ఆ మాట అననే రాదు అది ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ సేయింగ్ అవుట్ సైడ్ అసలు ఆ థాట్ పుట్టలేకూడదు ఏమిటి త్యాగం చేసాం ఏమిటి త్యాగ ఏమిటి త్యాగం చేశారు ఇప్పుడు ఇల్లు ఉంది ఇల్లు అమ్మేశారు ఇల్లు అమ్మేస్తే సంతకాలు పెట్టేశారు ఆ ఇల్లు అక్కడే ఉంది కదా మీరు ఏమిటి త్యాగం చేశారు మీ అహంకారాన్ని మమకారాన్ని ఏదో దాదాపు త్యాగం చేస్తాను అట్లాగంటే దాంట్లో త్యాగం ఇల్లు అక్కడే ఉంది కదా అలాగే వీడు సన్యాసం తీసుకున్నాడంటే భార్యాపిల్లల్ని త్యాగం చేసేది ఏమిటి త్యాగం చేశాడు అంతకుముందు వీడు ఒంటికి ఇలా ఉన్నారా ఇప్పుడు అతుక్కోవడం మానేశారా ఏమి అప్పుడు అతుక్కోలేదు ఇప్పుడు అతుక్కోలేదు ఏమిటి త్యాగం చేశాడు వీడు త్యాగము అంటే అహంకార త్యాగమే త్యాగం అది చేసాడా లేడా రిసిపోయి కాబట్టి అటువంటి అహంకార త్యాగపూర్వకమైన సన్యాసం అంటే జ్ఞానరూపమైన సన్యాసం అది అది గొప్పదా కర్మయోగం గొప్పదా అని కాదు ప్రశ్న మరి ప్రశ్న ఏమిటి కేవల కర్మ సన్యాసం అంటే ఉత్పత్తి కర్మ సన్యాసం ఏమంటే మీరు మీ దగ్గర ధనం ఉంది ఎవరికో దానం చేశారు అది దాన్ని ఏమంటారంటే జనరాసిటీ అంటారు కానీ అక్కడ రహస్యం ఏంటంటే జనరాసిటీ ఎట్ ది లెవెల్ ఆఫ్ హ్యాండ్ అండ్ జనరాసిటీ ఎట్ లెవెల్ ఆఫ్ హార్ట్ కొన్ని ఉన్నాయి జనరాసిటీ ఎట్ లెవెల్ ఆఫ్ హ్యాండ్ అంటే ఎలా ఉంటుందంటే ఈ డబ్బు నాది ఈ నా డబ్బులో కొంత తీసి నేను వాడికి ఇస్తున్నాను ఏమండి నేను ఇచ్చిందాన్ని పుణ్యం నా అకౌంట్లోకి వచ్చేసింది పది రూపాయలు దానం చేస్తే నీకేమో ఏకాదశి నాడు నేను గోదావరి చే పది రూపాయలు దానం చేస్తే నీకు వెయ్యి రెట్లు ఫలం వస్తుంది అని రాసిపెట్టాడు ఎవడో అక్కడ అది సరిపోతుంది అందుకోసం రూపాయలు దానం వీడు ఏమిటి దానం చేసినట్టు అసలు ఏమన్నా దానం చేసేది వీరు దానం చేసేదనిపిస్తుందా లేకపోతే బాగా పట్టుకుంటున్నాడనిపిస్తుందా ఏమిటి దానం చేశాడనే దాని పేరు దానం ఓకే ఆ లెవెల్లో అది ఉంటుంది నేను కాదన్నా బట్ ఏమిటి దానం చేశాడు అక్కడ మీరు వెంకటేశ్వర స్వామికి ఆయన మొక్కులవాడు మొక్కులు ఏం వాడు ఆపద మొక్కులవాడు మీరు వెంకటేశ్వర స్వామికి కనుక వంద రూపాయల హుండీలో వేస్తే మీకు మీరు మళ్ళీ వాపస్ వచ్చేసి మీకు వెయ్యి రూపాయలు లాభం చేసి అంటే మీరు వంద రూపాయల హుండీలో వేసేసి వచ్చేస్తున్నారు వాపసు మీరు దానం చేసినట్ట ఇన్వెస్ట్ చేసినట్ట ఇన్వెస్ట్ చేసినట్ట దానం ఏం చేశారు మీరు హ్యాండ్ లెవెల్లో దానం ఉంది కానీ హృదయం లెవెల్లో అదానం ఉన్నది అదానం అంటే ఆదానం ఉన్నది పట్టుకోవడం ఉన్నది కాబట్టి అది అది జనరాసిటీ అండ్ ది లెవెల్ ఆఫ్ ది హ్యాండ్ ఎందుకంటే స్థూలంగా జనరాసిటీగా కనపడ్డా దేర్ ఈజ్ నో జనరాసిటీ అని చెప్పి జనరాశిటీ అంటే ఏటో తెలుసిన నమమా నిర్మమో నిరహంకార సమదు సుఖ స్వస్థా బ్రాహ్మీ స్థితి ఆ బ్రాహ్మీ స్థితి గుణాతీత గుణాతీత స్థితి అది జనరాసిటీ అంటే లెవెల్ ఆఫ్ హార్ట్ అసలు ఈ సృష్టిలో నాది అన్నది ఏదీ లేదు నేను ఈ సృష్టిలోకి ఒంటరిగా వచ్చాను ఉత్సతులతో వచ్చాను ఈ సృష్టిలోంచి ఈ ప్రపంచంలోంచి అలాగే వెళ్ళిపోతాను ఇక్కడ ఏది నాది అన్నది లేదు అనే స్పష్టమైన వివేకము ఆ రకము సన్యాసం ఏదైతే ఉన్నదో అది యథార్థమైన సన్యాసం అది యథార్థమైన జనరాశి కాబట్టి కర్మ సన్యాసం అంటే కేవల కర్మ సన్యాసం నువ్వు అడిగిన ప్రశ్న కేవల కర్మ సన్యాసానికి కర్మయోగానికి మధ్యన దానికి నేను తగ్గట్టుగా నీ ప్రశ్నకి తగ్గట్టుగా నన్ను తదనురూపం ప్రతివచనం మయోక్తం అప్పుడు ప్రతివచనం ఎలా ఉంటుంది కర్మ సన్యాస కర్మయోగో విశిష్టతే అని ఉంటుంది దాంట్లో జ్ఞానం మాట లేదు అదే అంత జ్ఞానమనపేక్ష జ్ఞానం మాట లేకుండా జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మల్ని విదిపెట్టేసి బాధ్యాపల్ని విదిలిపెట్టేసి నేను సన్యాసం తీసుకున్నాను నేను సన్యాసిని నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని ఆ ఉండి కేవల కర్మ సన్యాసం కంటే ఇంట్లో ఉండి కర్మయోగం చేసుకోవడమే మంచిది నువ్వు అడిగావు నేను చెప్పు చూడండి ఇప్పుడు జ్ఞానం పిక్చర్లోకి తీసుకురండి జ్ఞానం పిక్చర్లోకి తీసుకొస్తే నేను సచ్చిద్ ఆత్మను ఆల్ డూయింగ్ ఈజ్ ఇన్ ప్రకృతి నాయందు డూయింగ్ ఏమీ లేదు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు కర్మ సంబంధం కూడా ఆత్మస్వరూపము ముందు లేదు ఇది జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసం కర్మణ్యకర్మ ఎప్పేతది ఈ జ్ఞానంతో కూడిన కర్మ సన్యాసం దగ్గరకు వస్తే అది సర్వశ్రేష్ఠము అదే మోక్షము మీరు కర్మయోగం చేసేది దానికోసమే కాబట్టి దాన్ని దేంతోటి పోల్చడానికి మీరు లేదు అది సాక్షాత్తు పరమాత్మభావం అన్నీ దాని తరువాతులే కానీ దాని స్థాయిలో ఉండేది మరి ఏది లేదు అనే చెప్తాము అదంత్ఞాన సవ్యపేక్ష సన్యాస సాంఖ్యమితి ప్రేత పరమాధయోగ స నిజానికి మీరు ఆలోచించండి ఒకడు కర్మ సన్యాసం చేశాడు సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు చేసి శమదమాదులను అనుష్ఠిస్తూ శాస్త్రాన్ని శ్రవణ మరణాలు చేసుకుంటూ ఆత్మస్వరూపంలో కర్తృత్వభోక్తృత్వాలు లేకుండగా అలాగ జ్ఞాననిష్టలో ఉండిపోయాడు ఏమండి దాన్ని దాన్ని ఏమనాలి పరమార్థ సాంఖ్యం అనాలి అంతే కదా పరమార్థ కర్మ సన్యాస కేవల కర్మ సన్యాసం కాదు పరమార్థ కర్మ సన్యాసం ఇంకొకడున్నాడు కర్మయోగానుష్ఠానం చేసుకుంటున్నాడు గృహస్థుగా ఉంటున్నాడు తన ఎందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అనే సత్యాన్ని ఆకలింపు చేసుకుని దాని అనుభవానికి తెచ్చుకుని ఆయన అలాగా ఆత్మనిష్ఠుడిగా ఉండిపోయాడు దాన్నేమనాలి పరమార్థయోగం అనాలి కదా ఇప్పుడు చెప్పండి పరమార్థయోగానికి పరమార్థ సాంఖ్యానికి తేడా ఏమైనా ఉందా లేదు రెండో ఒకట ఏకం సాంఖ్యంచే యోగంచే ఎశ్యతి సపశ్యతి అది కాబట్టి మీరు సాంఖ్యశబ్దం చేత ఆశ్రమ రూప సన్యాసము అని అర్థం చెప్తే అది అల్టిమేట్గా ఇచ్చే ఫలమేమిటి పరమార్థ సన్యాసం కర్మయోగము యొక్క అల్టిమేట్ ఫలమేమిటి పరమార్థ సన్యాసం కాబట్టి ఫలైకత్వం చేత ఏకత్వాన్ని చెప్పారే అక్కడ ఏకం సాంక్షించే యోగించే అపశ్యతి సపశతి అని ఇప్పుడు ఈ సాంఖ్యము అల్టిమేట్గా ప్రయోసానం చెందేటువంటి జ్ఞానరూప ఆత్మనిష్ట ఏదైతే కలదో అది పరమార్థ సాంఖ్యం కర్మయోగము పర్యవసానం చెందేటువంటి జ్ఞాననిష్ట ఏదైతే కలదో అది పరమార్థయోగం ఆ రెండు కూడా ఒకటే మోక్షమే వాటి స్వరూపం కాబట్టి ఆ కూడా ఏకం సాంఖ్యంచే యోగించే ఎప్పశ్యతి సపశ్యతి అని ఇంత మీమాంస చేయాల్సి వచ్చింది దాని మీద ఆఖరికి తేల్చింది ఏమిటంటే కర్మని చేస్తే బంధమా విడిచిపెడితే బంధమా అంటే ఏమో చెప్పలేము కర్మని చేసినా బంధమే విడిచిపెట్టినా బంధమే జ్ఞానం లేకపోతే చదవండి జ్ఞానం ఉందనుకోండి కర్మని చేసినా బంధం లేదు కర్మని విడిచిపెట్టినా బంధం లేదు జ్ఞానం ఈ స్థితికి శ్రీకృష్ణుడు గీతని బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం అనర్థం భక్తులకి పదోధ్యాయంలో భక్తుల గురించి చెప్తో పదో తొమ్మిదో దదామి బుద్ధి యోగంతం ఏమోపయాితే భక్తి చేసేవాడికి నేను బుద్ధి ఇస్తాను అన్నాడు ఇప్పుడు భక్తి చేసేవాడు సన్యాసి అనుకోండి వాడికి బుద్ధి యోగాన్ని ఇస్తానంటే ఏమి ఇస్తానర్థం పరమార్థ సాంఖ్య యోగాన్ని ఇస్తానర్థం భక్తి చేసేవాడు గృహస్థు అనుకోండి వాడికి బుద్ధి యోగాన్ని ఇస్తానంటే ఏమిటర్థం కర్మయోగాన్ని ఇచ్చి పరమార్థ యోగంలోకి తీసుకెళ్తానర్థం ఎందుకంటే ఈ పాయింట్ ఈస్ బుద్ధి నాలెడ్జ్ ద విజ్డమ్ ఈస్ ది కీ కర్మని చేస్తే విజం వైజ్ విజ్డంతో చేయాలి కర్మని విడిచిపెడితే వెజ్డంతో విడిచిపెట్టాలి శుకుడు జ్ఞాని ఎందుకని కర్మలని వెజ్డంతో విడిపెట్టాడు జనకుడి జ్ఞాని ఎందుకని కర్మలని వెజ్డంతో చేశాడు ఇట్ ఈస్ ది జ్ఞాన which makes కర్మ ఇంటూ మోక్ష కర్మ సన్యాస ఆల్సో ఇంటూ మోక్ష ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటో తెలుస్తుందండి నిష్కామతటి స్థితికి కర్మని చేసినా నిష్కామత ఉండాలి కర్మని వదిలిపెట్టినా నిష్కామత ఎస్టు కర్మయోగో వైదిక సపాదర్థ్యాత్ యోగ సన్యాసే ఇప్పుడు పరమార్థయోగమన్నా పరమార్థ సాంఖ్యమన్నా ఒకటే పరమార్థ సన్యాసం సాంఖ్యం రెండో ఒకటే కానీ పరమార్థాన్ని పక్కన పెట్టి ఉపాయంగా ఉన్న సందర్భంలో సాంఖ్యానికి సన్యాసమని యోగానికి కర్మయోగమని పేరు ఆ ఉపాయం స్థాయిలోనే ఆ రకమైన నామధేయాల్ని మనం వాడతాం సో కర్మయోగ వైదిక వేదము చేత చెప్పబడిన కర్మయోగము తాదర్థ్యాత్ తదర్థమై ఉన్నది తత్ంటే ఆత్మ పరమాత్మస్వరూపము పరమార్థ సన్యాసం దానికోసం ఉద్దేశించబడింది కాబట్టి వైదికమైనటువంటి యోగము ఆ తాదర్థ్యము కనుక అంటే ఆ పరమార్థ సన్యాసం కోసం ఉద్దేశించబడింది కనుక దానికి యోగము పేరు అలాగే వైదికమైన సన్యాసం ఉన్నది అంటే ఆశ్రమరూప సన్యాసం అది కూడా తాదర్థ్యమే అల్టిమేట్గా కాబట్టి దానికి సాంఖ్యయోగము అని పేరు ఇదికే ఉపాయముల స్థాయిలో కర్మ కర్మని చేస్తే ఉపాయము కర్మని విడిచిపెడితే కూడా ఉపయోగ ఉపాయమే అల్టిమేట్గా ఆత్మస్వరూపముందు క్రియా సంబంధము లేదు అని తెలుసుకుని మీరు కావాలి అది ఇప్పుడు సన్యాసస్థ ఉపచర్యతే అంటారు ఉపచర్య ఉపచారం అంటే అర్థం ఈ సన్యాస శబ్దాన్ని పరమార్థ సన్యాసంలో ఒక రకంగా పడే అంటే ఆత్మస్వరూపము సచ్చితే కానీ ఆత్మస్వరూపమునకు క్రియా సంబంధము లేదు అని తెలుసుకోవడం జ్ఞానేన సన్యాస అది పరమార్థ సన్యాసం ఆ పరమార్థ సన్యాసానికి దారి తీసే విధంగా ఆశ్రమరూప సన్యాసం స్వీకరించి ఆ తర్వాత వీడు శ్రవణ మననాథులు చేసి ఆ పరమార్థ సన్యాసంలోకి చేరతాడు అప్పుడు ఈ సన్యాసాన్ని ఏమంటారు ఇది గౌణ స సన్యాసం అది సన్యాసమే ఇది సన్యాసమే అది పరమార్థ సన్యాసము ఇది గౌణ సన్యాసము గౌణ సన్యాసము పరమార్థ సన్యాసానికి దారితీస్తుంది కానీ గౌణ సన్యాసం లెవెల్లో ఆగిపోతే నష్టమే అది ఆ విధంగా ఫెయిల్ అయ్యే డేంజర్ ఉంది దాంట్లో అదే కర్మయోగంలో ఫెయిల్ అయ్యే పనే ఎందుకంటే డే వన్ నుంచి కూడా వీడు నిష్కామంగా కర్మయోగానుష్ఠానం చేస్తాడు కనుక వీడు తప్పనిసరిగా మోక్షాన్ని పొంది తీర్చారు కాబట్టి ఈయన గివెన్ సిచ్యువేషన్ కర్మయోగ ఈజ్ సుపీరియర్ టు కర్మ సన్యాస అబ ఆయాసం వచ్చింది ఎంత విస్తృతమైన మీమాంసంటే వెనుక ఆ శ్లోకం పూర్తయిపోయింది తర్వాత శ్లోకం అందాము సన్యాసస్సు మహాబాహో దుఃఖమాప్తుమయోగ యోగయుక్తో ము నిర్బ్రహ్మా నిరేతి అవతారిక కథం తాదర్శ్యమి ఉచ్యతే సన్నీ కర్మయోగమున్నతి ఈ కర్మయోగము దేనికోసం ఉన్నది కర్మయోగము తాదర్థ్యం అంటే తదర్థము దాని కొరకు ఉన్నది దేని కొరకు పరమార్థ సన్యాసం కొరకు ఉన్నది కర్మయోగము దారితీసి ఇది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానము అంటే పరమార్థ సన్యాసమే ఏది ఆ వివరాలను కొంచెం చెప్పండి అది అలాగా కథం అంటే ఈ శ్లోకం ఆరంభం అవుతుంది సన్యాస అయోగత సన్యాస ఆప్తుంది ఇప్పుడు కర్మ సన్యాసం తీసుకోవచ్చు అంటే ఆశ్రమ రూప సన్యాసం తీసుకోవచ్చు ఏం కదా కష్టవేం కాదు నిజానికి చాలామంది ప్రమోట్ చేస్తారు శివరాత్రి నాడు వెళ్ళిపోతే ఋషికేశు గుండె దీటం చేసుకుని వెళ్ళిపోవాలి పుట్టి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తటపటాయించడం కాదు చలిలో స్నానం చేయడం గంగానదిలో చలి ఉడికించేస్తూ ఉంటుందండి స్నానం చేయాలండి ఎలా చేస్తారు స్నానం ఏమన్నా స్నానం చేస్తే చలి వస్తుందా లేదా అని వేళని వాళ్ళని కన్సల్ట్ చేసి అలా చేస్తారా దాదాపు అలా చేయడం ఏం చేస్తారంటే అది ఉప్పేసి వెళ్ళి ఆ దోపతే ఆ గంగలో ఉరకడమే దాటితో పడ్డాం మరి మూడు మునకలు వేసేయటం మూడు మునకలు వేసిన తర్వాత ఊపిరి ఉందా ఆగిపోయిందా డౌట్ వస్తుంది ఉంటుంది అంటే ఉంటుంది పర్వాలేదు ఇంతలోకి ఆగిపోదు గట్టి మీదకి వచ్చి పడి మళ్ళీ జాగ్రత్తగా ఏదో పోడి పట్ట కట్టుకుని ఇంకా తర్వాత స్థిర అలాగే సన్యాసం ఉంటే అంటే ఆ రోజు ఆ దృఢ ఆ దృఢత్వం ఉండాలి ఒక తెగింపు ఉండాలి ఋషుదేష సన్యాసం గుచ్చేసుకోవచ్చు కానీ ఆ పుచ్చుకున్న సన్యాసాన్ని నిలబెట్టడం చాలా కష్టం సన్యాసం పుచ్చుకోవడం అంతా తేలికదే కానీ పుచ్చుకున్న సన్యాసాన్ని నిలబెట్టుకోవడం అంత కఠినం అదే కానీ మరి అవ్వట్లేదు సన్యాసిగా బ్రతకడం చాలా కష్టం సన్యాసం పుచ్చుకోవడం చాలా తేలిక ఇప్పుడు మీరు సపోజ్ దృష్టాంతం బాగుండదని ఇవ్వట్లేదు ఈ మామూలు లౌకిక కర్మలు చేయడంలోనే కొంచెం కష్టం ఉంటుంది సన్యాసానికి ఏ కష్టం లేదు మీరు హృషికేశ్ వెళ్ళిపోవాలి ఆ రోజుకంటే శివరాత్రి నాడు రాబోతోంది శివరాత్రి ఆ నాటికి ఋషికేష్లో జమ అయిపోవాలి అంతకు ముందు రోజు వెళ్ళి ఆ మహాత్ముని దండం పెట్టేసి ముందు పక్కా చేసేసుకుంటే మొన్నటి ఇచ్చేస్తారు కొంతమంది ఆ హడాలో గ్రూప్స్ కింగ్ ఇచ్చేస్తారు పది మంది ఉంటే పది మందికి ఒకే వరుసలో పెట్టి ఇచ్చేస్తారు వెళ్ళిపోయి అయ్యా నేను కూడా జాయిన్ అవుతున్నానంటే సరే జాయిన్ అవ్వడారు వెళ్ళిపోయి జాయిన్ అయిపోతే సన్యాసం వచ్చేస్తుంది సో చాలా సింపుల్ అదేమీ ప్రతి కష్టమేం కదా కానీ సన్యాసిగా బ్రతకడం చాలా తేలిక సన్యాసానికి ఇప్పుడు మీరు వ వస్త్రాలు ధోతి షర్ట్లు కట్టుకునే అలవాటు ఉన్నదనుకోండి మీకు ఎవరు పది ధోతీలు పది షర్ట్లు పెట్లు వెళ్ళిపోతే అక్కడ రంగు దొరుకుతుంది రంగు పొట్లాలు రూపాయి ఒక పొట్లం చూపు నమ్ముతాడు అక్కడ పెట్టుకుని ఉంటాడు ఈ పచాతీ షాపులో ఉంటాయి పొట్టాలు కూడా ఉంటాయి మీరు రూపాయి పొట్లం ఒకటి ముందే ప్యాక్ చేసి పెట్టాడు రూపాయి ఇచ్చేసి తీసుకొచ్చేసి ఒక బకెట్లో ఈ పొట్లం వేసేసి కలిపేసి మీ దగ్గర ఉన్న పది షట్లు పది ధోతీలు దాంట్లో ముంచేసి అరగంట సేపు తర్వాత అలాగే తీసుకెళ్లి తాడు మీద ఆరస్ ఇస్తే అయిపోయింది సన్యాసం వచ్చేసి మీ సన్యాసం ఖరీదంతా ఉపాయం దుఃఖం ఆప్తు మయోగత కానీ రావాలి సన్యాసం అది చాలా కష్టం మనస్సులో సన్యాసం రావాలి అంటే చిత్త త్యాగ సంసార త్యాగ బాహ్యంగా ఛాలెంజ్ చేసిన తేలిక చిత్త ముందు త్యాగం చేయడం కష్టం చేసిన ముందు నేను చెప్పింది అదే కదా దానం జనరాశితి ఇవన్నీ చెప్తున్నా ఆ చిత్త త్యాగము చాలా కఠినమైన విషయం దాన్ని సంపాదించటము తేలిక కాదు అది ఎలా సంపాదించాలండి అయోగత యోగం లేకుండా రాదు అది యోగము అంటే కర్మయోగం కాబట్టి కర్మయోగానుష్ఠానం చక్కగా చేసుకోవాలి అప్పుడు సన్యాసం పుచ్చుకుంటే అది శోభిస్తుంది అంతే కానీ కర్మయోగం చేయకుండగా ఎలాంటి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచర్య ధర్మాన్ని వాడు పాలించలేదు వేదం చదువుకోలేదు సంస్కృతం చదువుకోలేదు ఓకే నెంబర్ వన్ గృహస్థగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాలించలేదు ఎప్పుడు అగ్నిని వేయించి ఒక్క చుక్క నెయ్యి కూడా ఏ దేవతకి ఇవ్వలేదు నెయ్యంతా తంగోట్లో పోసుకున్నాడు పప్పు మీద వేసుకుని కానీ ఏ దేవతకి ఒక్క చుక్క నెయ్యి కూడా సమర్పించలేదు గృహస్థ ధర్మం పాటించలేదు వానప్రస్థ ధర్మం అనేది ఒకటి ఉందిని కూడా వీరికి తెలియదు ఇప్పుడు వీడు ఏదో ఒక ప్రారంభం తోచుకొచ్చి ఒక శోభనాధ్యాసలో ఒక ఫ్యాన్సీలో పడి హృషికేశ్ వెళ్ళిపోయి సన్యాసం ముచ్చుకున్నాడు ఇప్పుడు సన్యాస ధర్మాన్ని వీడు పాలిస్తాడా పాలించడా మీరు చెప్పండి ఏమో పాలిస్తాడు బ్రహ్మచర్య ధర్మాన్ని శ్రద్ధగా పాలించి వేదం చదువుకుని కొద్దిగా కర్మలు చేసి సంస్కృతాన్ని బాగా చదువుకుని శాస్త్రం చదువుకుని గృహస్థుగా బతికి గృహస్థ ధర్మాలను పాటించి తల్లిదండ్రులకు కొద్దో గొప్ప సేవ చేసి అతిథికి భోజనం పెట్టి గృహస్థాశ్రమంలో ఏదైనా యజ్ఞం యాగో ఏదో కొద్దో గొప్ప చేసి వానప్రస్తుగా కొంతకాలం బతికి అప్పుడు హృషికేసిపోయి కాషాయం బ్రతుకుంటే ఆ కాషాయానికి శోభ వీడికి శోభ వీడి వీడి వల్ల పది మందికి జ్ఞానాన్ని జ్ఞానభిక్ష పెట్టేటువంటి అవకాశం వస్తుంది వాళ్ళ దగ్గర శాస్త్రం గీతాలు చదువుకుని సమాజానికి కళ్యాణం కలుగుతుంది అది ఏమీ లేదు బ్రహ్మచర్యానికి బిబ్బే వీడు ఏమీ దాన్ని పాటించలేదు గృహస్థాశ్రమాన్ని పాటించలేదు వానప్రస్థావం ఉందని కూడా తెలియదు ఇప్పుడు శోభనాధ్యాస వచ్చేసి ఆ మహాత్ములు ఉన్నాడు ఆయనతో నాకు బాగా పరిచయం అయిపోయింది ఆయన సన్యాసం ఇచ్చేస్తాను అంటున్నాడు సన్యాసం పుచ్చేసుకుంటే శోభగా ఉంటుంది అని వెళ్ళి సన్యాసం పుచ్చేసుకున్నాడు అనుకోండి పుచ్చేసుకోవడానికి కష్టమేం కాదు ఆ తర్వాత నిలబెట్టుకోవడం చాలా కఠినం కొంతమంది సన్యాసులు సన్యాసం పుచ్చుకొని అమెరికా వెళ్ళి గృహస్థులుగా తిరిగి వచ్చారు నిజంగా ఆ సన్యాసం ఇచ్చిన వాళ్ళు తల పట్టుకునే అయ్యారా మొద వీరికి నేను ఎంత పొరపాటు చేశాను అని సన్యాసం ఇచ్చిన వాడు బాధపడతారు ఒక ఆయన సన్యాసం పుచ్చుకుని వెళ్ళా ఇప్పటికి నాలుగు కేసులు సన్యాసం పుచ్చుకునే అమెరికా వెళ్ళిపోవడం అమెరికాలో ఏం చేస్తారు సన్యాసం పుచ్చుకుని సన్యాసం వచ్చిన అమెరికా వెళ్ళడానికా అమెరికా వెళ్లడం అదేదో ఇన్సిడెంటల్గా ప్రారంభాహీనంగా ఉంటే అది వేరే సంగతి అంతేకాని అమెరికా వెళ్ళడం కోసం సన్యాసం పుట్టుకున్నాడు అనుకోండి వీడు అమెరికా వెళ్ళిపోతాడు అమెరికాలో పాఠం చెప్తూ ఉంటాడు పాఠం చెప్తూ ఉంటే అమ్మాయిలు వాళ్ళు కూడా వస్తారు ఇందులో వైట్ విన్న మంచి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వైట్ పోసుకుని వచ్చాడు అలా జరిగింది అలా చాలామందికి అయింది అలాగా కాబట్టి సన్యాసం తీసుకోవడం చాలామంది అంటే వందల్లో అయిందని కాదు సన్యాసం వందల్లో ఉండరు కదా నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ లైక్ దాట్ ఎనీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ లైక్ దాట్ దుఃఖం ఆప్తు బ్రహ్మచర్య గృహస్థాశ్రమ ధర్మాన్ని బాగా పాలించిన వారికి సన్యాస ధర్మాన్ని నిలబెట్టుకోవడం తేలిక ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో చెప్తాను ఓం పౌర్ణ నమదూర్మిదం పూర్ణ